చాతుర్మాస కాలం సమీపించడంతో ఈసారి చాతుర్మాస దీక్షను విష్ణుమంగళంలోనే సాగించవలసిందిగా జయసింహరాజు మంత్రులను అర్థించాడు పూర్ణప్రిజ్ఞులు అంగీకరించాడు రాజు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు దీర్ఘకాలంలో ప్రతినిత్యం సుప్రభాత సమయంలో తీర్థ స్నానం తరువాత జపం నిత్యానుష్ఠానం పద్మాసన స్థితిలో నారాయణ ధ్యానం మధ్వాచార్యుల నిత్య కృత్యం గురువు అడుగు దాడుల్లో శిష్యులు తమ జపాది ఆహింకాలు సాగిస్తున్నారు శ్రేష్టమైన సేవలో శిష్యులు తరిస్తున్నారు శిష్యులలో ఎవరైనా తమ కర్తవ్య నిర్వహణలో బతికించినా వాళ్ళని మందలించడానికి బదులు వారి పట్ల గురువు ప్రదర్శించే సానుభూతి వారికి గురువు పట్ల భక్తి పెరగడానికి కారణమయ్యేది జ్ఞానాసక్తులైన వారి కోసం నిత్యం శిబిరంలో జ్ఞానకార్యం నడిచేది మఠాల్లో జ్ఞానకార్యం సాగుతుంటేనే సమాజానికి మఠాలకు దిశానిర్దేశం చేయగలిగి ఉంటాయి మఠంలోని సన్యాసులు సమాజానికి ఆదర్శ ప్రాయులు అనుదినం దేవస్థానానికి కుడివైపునున్న చక్రతీర్థంలో స్నానం చేసి అనుష్టానం పూర్తి చేసుకుని మధ్వాచార్యులు పూజ ప్రారంభించే ముందు నిర్మాల్య విసర్జన పూజ ప్రారంభించేవారు ఆ నిర్మాల్య పుష్పాలతో నెయ్యిలాను ఘనిభవించిన పదార్థాన్ని శిష్యులు గమనించేవారు నిజానికి అది అమృతమని పూజ ప్రభావం వల్ల అమృతం నిర్మాల్యంలో చేరుతోందని తెలిసినప్పుడు శిష్యుడు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయేవారు మధ్వాచార్యుల ఆచారం ప్రకారం సూర్యోదయానికి ముందే దేవుని ప్రతిమ దగ్గరుండే నిర్మాల్యాన్ని విసర్జించాల్సి వచ్చింది నిర్మాల్యాన్ని విసర్జించాక నిర్మాల్య తీర్థాన్ని పూర్ణ పెంకిను తమ శిష్యులకి ఇచ్చేవారు శాస్త్రాలలో జీపిన దాని ప్రకారం నిర్మాల్య తీర్థ సేవనం పన్నెండేళ్ల ఉపవాస వ్రతానికి సమానం ఈ కార్యక్రమం ముగిశాక గురువు యోగపీఠంపై కూర్చుని ప్రవచనం ప్రారంభించేవారు ప్రతి ప్రవచనము ఓంకారంతో ప్రారంభమయ్యేది ప్రవచనం మధ్యలో శిష్యులు లేవనెత్తే సందేహాలకు అప్పటికప్పుడే వివరణలు ఇస్తూ సమాధాన అలా మిట్టు మధ్యాహ్నం దాక ఆ ప్రవచనం సాగుతూ ఉండేవి ఆ తర్వాత మధ్యాహ్న స్నానం రెండవ భద్ర యాత్రలో భగవంతుడిచ్చిన వరం ప్రకారం వారు స్నానం చేసే ప్రతి తీర్థంలోనూ గంగ అంతర్లీనంగా ప్రవహించేవి స్నానం చేశాక వారి నుదుట ఊర్చపుండ్రాలు ఇరు మీద శంకు చక్రాలు ఆకాశంలో సూర్యులా ప్రకాశిస్తూ ఉండేవి అక్కడి నుంచి వారు మఠం ఆవరణలోకి వస్తున్నప్పుడు ప్రజలకు వారిని చూడగానే స్వచ్ఛందంగా దారి విడవాలనిపించేటం తెలు వర్చస్సు వారి మొహంలో తగ్గి చూచి మఠంలో ప్రవేశించే ముందు శిష్యులు ఒకరు వారి పాదాలను శుచిగా కడిగేవారు ఆ పౌదోతకాన్ని శిష్యులంతా భక్తితో శిరస్సును జరుపుకునేవారు మధులు పూజ కూర్చునే సమయానికి ఒక యతి శిష్యులు శుద్ధ జలాన్ని కలశనలో తీసుకువస్తే ఆ జలాన్ని సంఖ్యలో నింపి దాంతో మధ్యులు భగవంతుడికి అభిషేకం చేసేవారు అభిషేకం అయ్యాక గంధం తులసి పుష్పాలతో భగవంతుడిని పూజించేవారు క్రమంగా షోడసోపచార పూజలు పూర్తి చేసి ఆరు ఇతర ఉపచారాలను కూడా సమర్పించేవారు ప్రతి పూజలోనూ అహింస సత్యం ఆశ్చర్యం బ్రహ్మచర్యం అపరిగ్రహం సౌచ్యం పుష్టి సర్వసమర్పణ అనే ఎనిమిది భావాలు తొంగి చూసేవి పూజ పూర్తయ్యాక మధువులు గంధాక్షతలు ధరించి మందహాస ముఖంలో ఆశీనులయ్యేవారు శ్రీహరి ప్రీతుడు అయిన ఆ అపూర్వ తేజమూర్తిని చూడటం కోసం భక్తులు ప్రతిరోజు అరులు చాచేవారు భోజనం రత్న కంబడి వేసిన పీఠం మీద కూర్చొని సభామండపంలో వేదశాస్త్ర సంభాషణలతో విద్వాంసుల్ని ఆనందపరుస్తూ శాస్త్ర చర్చ అలా వ్యాఖ్యానం చేస్తున్న మధ్వాచార్యుల్ని చూసి ప్రజలు వేద వ్యాస దేవులే దిగి వచ్చారు కదూ అనుకుంటూ ఉండేవారు ఆ తర్వాత మళ్ళా పాఠ్య ప్రవచనము ఉండేవి సూర్యాస్తమయ సమయానికి ప్రవచనం ముగించి సంధ్యాకాల సాగించేవారు ఆ కార్యక్రమం పూర్తవగానే మళ్ళా భాగవతం తదితర పురాణాల ప్రవచనం చేసేవారు ఋషికేశ తీర్థులు చదువుతుంటే మధ్వాచార్యులు ప్రవచనం సాగించేవారు ప్రవచన వైభవం విష్ణు మంగళానికి సమీపంలో పుడిత్ అనే వేరొక గ్రామం ఒక రోజు ఆ ప్రాంత వాసులు వచ్చి తమ ఊరి వారికి కూడా మధ్వాచార్యుల ఉపదేశం వినే భాగ్యం కలిగించాలని ప్రార్థించారు వాళ్ల కోరిక మేరకు మధులు కుడిత్ బ్రహ్మసూత్ర భాష్య ప్రవచనం సాగిస్తుంటే అప్పుడే అక్కడికి త్రివిక్రమ పండితులు కూడా వచ్చి శ్రోతల్లో కూర్చున్నారు ఆ ప్రవచనాన్ని విన్న మరుక్షణమే పూర్ణపిజ్ఞల దగ్గర శిష్యత్వం స్వీకరించాలని త్రివిక్రమ పండితులు నిశ్చయించుకున్నారు మధ్వాచార్యుల ప్రవచనం యుద్ధ శిబిరాల నుండి బయటకు వచ్చి సేనల్లాగా అనిపించేవి చతురంగ సేనలు లాంటి వారి ప్రవచనంలో బ్రహ్మసూత్రాలే రథం వేదాలే ఏనుగులు యుక్తులే పదార్థులు యుక్తులే అశ్వాలు ధ్వనులే మేఘ గర్జనలు ఓ అద్భుతమైన ప్రవచన ప్రవాహం శ్రీహరి పద కమలాన్ని ఆశ్రయించి బ్రహ్మదేవులచే పూజింపబడి రుద్రదేవులచే లాలింపబడినట్లుగా గంగా ప్రవాహం లాంటి మధ్వాచార్యుల ప్రవచన ప్రవాహం పండిత పామరుణ్ణి సైతం భక్తి సాగరంలో ఓలలాడిస్తోంది మధ్వాచార్యుల ప్రవచనం ఇలా సాగుతోంది నారాయణుడే పరదైవం అనంతమైన గుణాల పరిపూర్ణ రూపం నారాయణుడు అందుకే ఆయన్ని బ్రహ్మ అంటాం సకల వేదాలు ప్రతిపాదించే రూపం ఆయనే ఈ జగత్ యొక్క సృష్టి స్థితి లయకారకుడు నియమనం జ్ఞానం అజ్ఞానం బంధం మోక్షం అనే సకల స్థితిగతుల కారకుడు ఆయనే ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపితుడు సర్వతంత్ర స్వతంత్రుడు రామాయణ మహాభారత భాగవతాది సకల శాస్త్రాలు ఆయన సర్వోత్తమత్వాన్ని చాటుతున్నాయి శాస్త్ర శబ్దాల లాగానే ముల్లోకాలులో శబ్దాలు ఆయన మహిమలనే పాడుతున్నాయి సకల వర్ణాత్మక శబ్దాలు ధేరీనాదం సముద్ర ఘోష పక్షుల కిలకిల రావాలో మొదలైన ధని నిండిన ఆయన గొప్పతనాన్ని ప్రతిపాదిస్తున్నాయి అతని పత్ని మహాలక్ష్మి గగనానికి జడ ప్రకృతికి అన్నిటికీ అభిమాని అయి దేశ కాలాది వ్యాప్తిలో ఆయనకు సమానురాలు అనిపించుకున్నది గుణ పరిపూర్ణత్వంలో మాత్రం భగవంతుని తర్వాతే బ్రహ్మ వాయు మొదలైన రుజువులు గరుడ శేషాద్రి తదితర అనంత జీవులలో భగవంతుడైన శ్రీహరికి దాసాను దాసులు ఆయన మాత్రం ఎప్పటికీ నాశనం లేనివాడే ఇతరులు మాత్రం ఎల్లప్పుడూ అస్వస్థతుడే ఏ ఇతర దేవతలని సృతించే శాస్త్రాల్లోని వాక్యాలైనా వారి అంతర్యామి అయిన చెందుతాయి అందరిలో ఉంటూ వారి వారి చేత వివిధ కార్యాలు చేయించేవాడు ఆయనే వారందరిలో తారతమ్యం ఉంది సమస్త దేవతలను గురువులను భగవంతుని పరివారాన్ని తారతమ్య క్రమంలో ఆరాధించడం ముక్తికి సాధనం కొంతమందికి జగత్వ మిథ్య మరికొందరికి జగన్నాథుల మిథ్య ఆయన జగత్తు సత్యమైనది దాని నియామకుడైన జగన్నాథుడు పొందరికి నిరాకారుడుగా పొందరికి సాకారుడుగా అనిపిస్తాడు అయినా ఆయన ప్రాకృతాకార రహితుడవటం వల్ల నిరాకారుడు జ్ఞానం ఆనందం మొదలైన అప్రాకృత ఆకారం వల్ల సాకారుడు కొంతమంది దృష్టిలో బ్రహ్మణ సగుణుడు మరికొందరికి నిర్గుణుడు ఆయన మాత్రం జ్ఞానం ఆనందం మొదలైన అనంత గుణాల పరిపూర్ణుడు కావటం వల్ల సగుణుడు సత్వ రజస్సు తమస్సు అనే ప్రాకృత గుణాలకు అతీతుడు కనుక నిర్గుణుడు ఆగమాలు రెండు రకాలు పౌరుషేయాలు అపౌరుషేయాలు మానవుడి పట్ల సృష్టించబడినవి పౌరుషేయాలైతే అట్లా కానివి అపౌరుషేయాలు వేదాలు అపౌరుషేయాలు కాని మహాభారత భాగవత గాథలు పౌరుషేయ ఆగమాలు ముఖ్యంగా మహాభారతం పౌరుషేయం అయినప్పటికీ వేదాల ఎక్కువ కారణం అది వేదాలను ప్రతిపాదించిన భగవంతుడి విశిష్ట కృతి కావటమే మహాభారతంలో కూడా భగవద్గీత విష్ణు సహస్రనామాలు అత్యంత శ్రేష్టమైన భాగాలు భగవద్గీత అనేది భగవంతుని సందేశం అయితే విష్ణు సహస్ర భగవంతుని స్తోత్రాలు ఆగమాలలో పరస్పర విరోధం లేదు అయితే వాటి తాత్పర్యం గ్రహించాలంటే వాటిని ఉపక్రమ ఉపసంహారం మొదలైన తాత్పర్య నిర్ణాయక లింగాల సమన్వయం చేసుకోవాలి సమాధి దర్శనం గుహ్యం అన్న భాషా త్రయంతో కూడుకున్న వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే వాటిలో ఏకత కనబడుతోంది ఇవన్నీ చెప్పేది శ్రీహరి సర్వోత్తమ తత్వాన్ని ఆగమాలలో పరస్పర విరోధం లేనట్టే ఆ ఆగమాలను తెలుసుకున్న ఋషి మునుల తత్వ విచారాలలో విరోధాలు ఉండవు శాస్త్రీయ జ్ఞానంతో అర్థం చేసుకుంటే సకల జ్ఞానుల మూలభూత దర్శనం ఒకే రీతిగా ఉంటుంది శాస్త్ర సమ్మతమైన నిత్య కర్మానుష్ఠానం లాగా సత్య ధర్మాల అనుష్ఠానం కూడా ముక్తికి ఆవశ్యకం సూక్త ప్రయత్నానికి భగవద్ అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది అంతటి భగవంతుని ఆరాధనే సకల సాధకుల అత్యంత మూలభూతమైన గురి చార్వాకులు ప్రత్యక్షాన్ని మాత్రం ఒప్పుకుంటారు బౌద్ధులు జైనులు వేదాలని ఒప్పుకోరు సాంఖ్యం యోగం న్యాయ వైశేషకులు వేదాలు ఒప్పుకున్నా వాటి పరమ ప్రామాణికాలను ఒప్పుకోరు న్యాయ వైశేషకులకు యుక్తి మాత్రమే పరమ ప్రమాణం అయితే యుక్తి ఎప్పటికీ స్వతంత్ర ప్రమాణం అనిపించకూరు యుక్తి ప్రకారం గుమ్మిడికాయ అనుసరించే తీగ మామిడి చెట్టు పెద్ద వృక్షమై ఉండాలి యుక్తితో వాదిస్తే ఎద్దు కొమ్ములున్నప్పుడు మనిషికి ఉండవు కొంతమంది ఆగమాలను ఒప్పుకుని ప్రత్యక్షాన్ని అవహేళన చేస్తారు మరికొంతమంది ప్రత్యక్షాన్ని ఒప్పుకుని ఆగమాలను అవహేళన చేస్తారు అంటే ఆ రెండు ప్రమాణాలను ఒప్పుకుంటూ వాటి పరిమితులు తెలియని వాళ్ళు పూర్వమీమాంసకులు వేదాల పరమ ప్రామాణ్యాన్ని ఒప్పుకున్న దేవుణ్ణి ఒప్పుకునే నాస్తికులు అద్వైతవాదులు విశిష్ట వేదాలను ఒప్పుకుంటారు వాటి ఉపనిషిత భాగాల్ని జ్ఞానకాండమని ఒప్పుకుంటారు కానీ ఇతర భాగాల్ని కర్మకాండమని గెలు చేస్తారు వీళ్ళంతా కూడా బ్రహ్మసూత్రాల యొక్క పరమ ప్రామాణిక శక్తి తెలియని వాళ్ళు నిజానికి వేదశాస్త్రాలన్నీ ప్రామాణికంగా ఉండి వాటిలో నిర్ణాయకమైన బ్రహ్మసూత్రాలే సర్వోత్తమం వ్యాస సిద్ధాంతం జీవుడు స్వయంగా చేసుకునే తత్వ విచారంలో ఇతర దార్శనికుల విచారం తెలుసుకోలేకపోతున్నాడు కొన్ని దర్శనాలలో సర్వం శూన్యం మరికొన్ని దర్శనాల్లో చేతనం ఒకటే సత్యం జడత్వం మిథ్య ఇంకొన్ని దర్శనాల్లో జడము ఒకటే సత్యం చేతన మిథ్య కొంతమంది పరమాత్మని మాత్రం ఒప్పుకుని మిగిలిన దేవతల్ని వారికన్నా భిన్నం అంటారు కొందరు ఆత్మను అణువు అంటే మరికొంతమంది ఆత్మ వ్యాప్తుడు అంటారు ఆత్మ యొక్క పరిమాణం దేహం యొక్క ఆకారాన్ని బట్టి మారుతుందని కొందరి వాదం జీవాత్ములు అణువులు అయితే ఆత్మ యొక్క ప్రమాణం దేహం యొక్క ఆకారాన్ని బట్టి మారుతుందని కొందరి వాదం జీవాత్ములు అణువులైతే వాటికన్నా భిన్నమైన పరమాత్మ వ్యాపించేవాడు అన్నది నిజమైన సిద్ధాంతం కొంతమంది ప్రకృతి కారణత్వాన్ని ప్రతిపాదిస్తారు మరికొంతమంది కర్మ కారణత్వాన్ని ప్రతిపాదిస్తారు ఇంకొంతమంది కాలము గుణము మొదలైన కారణత్వాలని చెప్తారు ప్రకృతి మొదలైనవి జడ పదార్థాలు కాబట్టి వాటికి జ్ఞానం కోరిక మొదలైన గుణాలు ఉండవు ఈ గుణాలు పొందని వస్తువు కర్త అనిపించుకోదు కొంతమంది శివుడు మొదలైన దేవతలకి జగత్ కారణత్వాన్ని ఆపాదిస్తారు అయితే శివుడు మొదలైన దేవతల అజ్ఞానాది దోషాలు పొందే ప్రసంగాలు శాస్త్రాల్లో నిరూపించబడి ఉండటం చేత వారు నిర్దోషులు కాదు సర్వజ్ఞులు కారు గుణపూర్ణులు కాదు పైగా వారంతా అస్వస్థతులు అందువల్ల ఈ జగత్ సృష్టికి వారు కారణం కాదు సకల దోషరహితుడు అనంత గుణపూర్ణుడు అయిన శ్రీహరి మాత్రమే సృష్టి అంతటికే సకల కారణమని శాస్త్రాలు చెప్తున్నాయి ముక్తికి సాధనమైన జ్ఞాన కర్మల స్థాన మానవుల విషయంలోనూ వివిధ దర్శనాల విషయంలోనూ భిన్నత్వం కనిపిస్తుంది కొంతమందికి కేవలం కర్మ మోక్ష సాధనమైతే మరికొంతమందికి జ్ఞానం మోక్ష సాధనం కొంతమందికి జ్ఞాన కర్మలు కలిసి మోక్ష సాధనం కొంతమంది కర్మ త్యాగం వాదిస్తారు మరికొంతమంది జ్ఞానమే త్యాగమని భావిస్తారు ఏమైనా అపరోక్ష జ్ఞానానికి సాధనం కర్మ కర్మ జ్ఞానమే మోక్ష సాధనం అపరోక్ష జ్ఞానం అనంతరం చేసే కర్మ ముక్తిలో ఆనందాశ్రయానికి కారణం అన్నది సిద్ధాంతం అయితే ముక్తి కల్పన విషయంలో ఈ దర్శనాల్లో ఒకే రకమైన సంబంధం లేదు కొంతమందికి దుఃఖభావం మరికొంతమందికి దుఃఖ సుఖాలు రెండు అభావ మోక్షం మరికొంతమందికి ఆత్మ ఐక్యం చెందటం ముఖ్యం కొంతమందికి శూన్యభావమే మోక్షం ఇంకొంతమంది సంతత ఊర్ధ్వగమనమే ముక్తి అంటారు ఆ ముక్తి కనుక ఆనంద సామ్య ముక్తి అయినట్లయితే వాళ్ల వాళ్ల స్వరూపానికి తగిన ఆనందం భగవద్ అనుగ్రహం వల్ల లభిస్తుంది ముక్తికి భక్తి సాధనం మహిజ్ఞానపూర్వకమైన భగవద్ ఆరాధనే నిజమైన భక్తి శాస్త్రాధ్యయనం చేత బ్రహ్మజ్ఞాన సాధన కామ్యఫలాల పట్ల ఆపేక్ష లేకుండా భగవంతుని ప్రీతి కోసం భక్తిని ఆచరించడం బ్రహ్మజ్ఞానానికి ప్రభుత్వ సాధనం భక్తికి ప్రసన్నమైన భగవంతుడు మిర్చి భక్తునికి ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుని ఆరాధించడానికి ఏకాదశి వంటి వ్రతాలు అత్యంత ఆమోదనీయమైన సాధనాలు అసూయా ద్వేషం వంటి లక్షణాలు ఎప్పటికీ ముక్తికి సాధనాలు కావు వామనుడైన త్రివిక్రముడు మధ్వల ఉపన్యాస ధోరణి అందులో ప్రతి అక్షరము త్రివిక్రమ పండితులను ఆకర్షించింది ఆయన తనకు కలిగిన ప్రతి సందేహాన్ని నిస్సంకుచంగా మధ్వాచార్యుల ముందు పెట్టారు ప్రతి సందేహానికి మధ్వలు సమాధానమిస్తూ వచ్చారు అలా పదిహేను రోజుల పాటు వారిద్దరి మధ్య వాదన నడిచింది పదిహేను రోజుల తర్వాత త్రివిక్రమ పండితులకి అంతకు ముందు వరకు వచ్చిన సందేహాలు పటాపుచులయ్యాయి వైదిక సిద్ధాంతంలోని సూక్ష్మాతి సూక్ష్మ విచారాలన్నింటినీ మధ్వాచార్యుల నుండి నేరుగా తెలుసుకునే భాగ్యం త్రివిక్రమ పండితులకు కలిగింది దాంతోపాటే మధ్వాచార్యుల పట్ల అమితమైన భక్తిభావం కూడా జనించింది అంతటి పూర్ణ ప్రజ్ఞులతో చర్చకు దిగిన తన సాహసానికి త్రివిక్రమ పండితులు సిగ్గుపడ్డారు పూర్ణ ప్రజ్ఞులకు సాష్టాంగ నమస్కారం చేసి తన అవివేకాన్ని మన్నించమని వేడుకున్నారు వారి పాదధూ సదా సేవించే అవకాశాన్ని కల్పించవలసినదిగా విన్నవించుకున్నారు అలా త్రివిక్రమ పండితులు శోభన భట్టులాగా మద్వల మధ్వుల పరమానుగ్రహానికి పాత్రలే, వారి శిష్యులై వారి ముందు కూర్చున్న బ్రహ్మ సూత్ర భాష్యం తర గ్రంథాలను ఉపదేశరూపంగా ఒకరోజు త్రివిక్రమ పండితులను పిలిపించి మధ్వాచార్యులు ఆదేశించారు మా నుండి మీరు విన్న వివిధ భాష శ్రవణాలని వ్యాఖ్యాన రూపంలో రాయాలి ఈ ఆదేశానికి త్రివిక్రమ పండితులు అబాకయ్యారు తన లాంటి అల్పుడు పూర్ణపిజ్ఞల వ్యాఖ్యాన రూపంలో రాయటమా కానీ గురువాజ్ఞను ధిక్కరించగలడా బాగా ఆలోచించి గురువుకి ఒక విన్నపం చేశాడు స్వామి మీ కృతులన్నీ చింతామణిలే చూడటానికి చిన్నవైన అవన్నీ పరిమాణంలో పెద్దవి నేను మందమతిని మీ కృతులన్నిటికీ వివరణ తెలుసుకునే అర్హత లేదు కానీ మీ అన్ని గ్రంథాల్లోని సారాంశాన్ని ఒకచోట నిరూపించే విశ్వ కోశాన్ని మీరు రచించాలి దాని ఆధారంగా నేను మీరు రచించిన భాష్యాలకు టీక రచించే సాహసం చేస్తాను అనువ్యాఖ్యాన రచన త్రివిక్రమ పండితుల అభ్యర్థనను మధ్వాచార్యులు చిరుదరహాసంతో అంగీకరించారు వెంటనే ఆయన నలుగురు శిష్యులను ముందు కూర్చోబెట్టుకుని వారికి ఆదేశించారు నేను నాలుగు అధ్యాయాల కృతిని ఒకటి రచిస్తాను మీలో ఒక్కొక్కరికే ఒక్కొక్క అధ్యాయాన్ని ఏకకాలంలో చెప్తాను మీరు రాస్తూనే ఉండాలి అంటూ ఆయన చెప్పటం ప్రారంభించారు విచిత్రం పూర్ణ పిజ్ఞలు అలా చెప్తుంటే ప్రతి శిష్యుడికి తాను రాసి అధ్యాయమే వినిపించేది అలా చెప్తూ రాయిస్తూ మధులు నాలుగు అధ్యాయాల మొత్తం గ్రంథాన్ని ఏకకాలంలో పూర్తి చేశారు ఏక కాలంలో నలుగురు శిష్యులకు నాలుగు వేరు వేరు అధ్యాయాలను చెప్పుకుంటూ వెళ్లడంతో శిష్యుల దృష్టిలో ఆయన భావి చతుర్ముఖులుగా భాషించారు ఆ అద్భుత కృతినే అణువ్యాఖ్యానం అంటారు ద్వైత సిద్ధాంతం యొక్క సమస్త సూక్ష్మ ప్రమేయాల లోతుపాతుల్ని విశ్లేషించి అవి బ్రహ్మసూత్రాలకు అన్వయించేలా చేసింది ఈ కృతి దీని మీద జయతీర్థుల వారు రాసిన వ్యాఖ్యానమే న్యాయసుధ అణువ్యాఖ్యానంతో పాటు మరొక కృతిని కూడా మధ్వాచార్యులు అప్పుడు రచించారు అది వారి అణువ్యాఖ్యాన కృతి పూర్వపక్షమే కాక సిద్ధాంత న్యాయ యుక్తిమాలల వివరణ దానికి న్యాయ వివరణ అని పేరు వారి సూత్ర అయిన అణువ్యాఖ్యాన టీకా అనిపించుకుంటే ఆ న్యాయ వివరణి అనిపించుకుంటుంది ఇలా భాష టిప్పణీలకు పరికల్పనకు సృష్టి చేసిన ఒకే ఒక్క వేదాంత భాష్యకారులు మధురాచార్యులు అణువ్యాఖ్యాన ప్రదర్శితమైన టీకా శైలి జయతీర్థులకు ఆదర్శంగా ఉండి వారిని ఆదర్శ టీకాకారులు నింది న్యాయ వివరణలో ప్రదర్శితమైన టిప్పణి శైలి వ్యాసరాజులు వాద్యరాజులు రఘుత్తమ తీర్థులు రాఘవేంద్రులంతటి వారికి ఆదర్శకమై వారంతా ఆదర్శ టీకారులు అనిపించుకోవడానికి కారణమైంది ఇలాంటి అద్భుత వాన్మయ రచన మూలంగా పరంపర యొక్క సమస్త గ్రంథరాశికి మూల ప్రేరణ ఇచ్చిన వారు మధ్వాచార్యులు ఇది ఇతిహాసిక సత్యం మధ్వాచార్యుల అనువ్యాఖ్యానం త్రివిక్రమ పండితుల కొత్త శక్తినిచ్చింది గురువుల ఆదేశానుసారం భాషా వివరణని త్రివిక్రమ పండితులు మొదలుపెట్టారు ఆయన రచించిన తత్వ ప్రదీప లో చాలా చోట్ల ఈ అనువ్యాఖ్యానాన్ని వివరిస్తూ దానిని అధ్యయనం చేయటం ద్వారా బ్రహ్మ సూత్రార్థాలని ఎలా అర్థం చేసుకోవచ్చో ఆయన వివరించారు తమ ఆదేశాన్ని పాలించిన త్రివిక్రమ పండితులకు మధ్వాచార్యులు తమ చేతుల మీదుగా అర్చింపబడే లక్ష్మీ సహిత నారాయణ ప్రతిమ బహుకరించి ఈ సుందర లక్ష్మీ నారాయణ ప్రతిమను కావు మఠ పరంపరైన వారి ఇంటిలో చూడవచ్చు త్రివిక్రమ పండితుల ముగ్గురు పుత్రులలో మధ్వాచార్యుల ముఖ్య శిష్యులైన చివరి వాడు నారాయణ పండితులు ఆయన దివ్య గాథని తన సుమధ్వజయంలో అద్భుతంగా వర్ణించారు మధ్వాచార్యుల గురించిన వార్తలు వింటూ పాజిక క్షేత్రంలో మధ్యగేహులు సంతృప్తికరంగా జీవిస్తూ వచ్చారు తాము అనంతాసుని శ్రద్ధగా సేవించటం వల్లనే లోకత్తరుడైన పుత్రుడు కలిగి అతడు వేదాంత పీఠం కోసం శోభిస్తున్నాడన్న వార్త ఆయనకి పరిపూర్ణమైన మనస్యంతుని కలిగించింది మధ్యుల అనుగ్రహంతో కలిగిన రెండవ కుమారుడు తల్లిదండ్రుల్ని వారి వృద్ధాక్యంలో బాధ్యతాయుతంగా చూసుకుంటూ ఆదర్శ పుత్రుడని పెంచుకున్నాడు ఎంత విచిత్రం మొదట ఇద్దరు పుత్రుల్ని పోగొట్టుకున్న మధ్య దంపతులకు ఆ తర్వాత చెందుతున్న ఇద్దరు పుత్రుల వల్ల ఇప్పుడు శోక మోహాలు పరిహారం అయ్యాయి కదా మధ్య తాను ఆశించిన తత్వజ్ఞాన సిద్ధి లభించింది శ్రేష్టమైన రీతిలో అనంత గుణపూర్ణుడైన భగవంతుని ఉపాసించారు సకల జీవితలకు మోక్షాన్ని ఇప్పించే ముఖ్య ప్రాణుడే తమకు కొడుగా పుట్టటం వారి సుకృతం ఆ సుకృతమే ఆ దంపతులు వైకుంఠం పొందటానికి కారణమైంది మధ్వానుజుల వైరాగ్యం మధ్యగేహు దంపతుల వైకుంఠ ప్రాప్తి పొందాక వాళ్ల రెండవ కొడుకు కొన్ని రోజులు పాజక క్షేత్రంలోనే ఉండేవాడు విధి ఎంత విచిత్రమైనదంటే ఊహించలేని విపత్తు కలిగి వారి ఐశ్వర్యం గోసంపద ధాన్యం అన్ని నాశనమైపోయాయి దాంతో అతనికి అతని భార్యకి ఐహిక సుఖాల మీద విరక్తి కలిగింది అన్నగారైన పూర్వప్రిజ్ఞల దగ్గరికే బయలుదేరి వెళ్లారు ఆ సమయంలో మధ్వాచార్యులు విష్ణుమంగళంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్నారు మధ్సుల దర్శనంతో వారిలో ఎక్కడ లేని భక్తి పర్వల్లు తిక్కింది తమకు కూడా దీక్షనియమని మధ్యలను ప్రార్థించారు అయితే అది చాతుర్మాస్య కాలం అవటం వల్ల దీక్ష పూర్తవగానే మేమే మీ రెండు చోటికి వచ్చి దీక్షనిస్తాం అని చెప్పి వాళ్ళను మళ్లీ పాజిక క్షేత్రానికి పంపించారు మధ్యలు పాజిక క్షేత్రానికి తమ్ముడి కుటుంబం తిరిగి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి రాముడి కోసం ఎదురు చూసే భరతుడులా ఎదురు చూస్తూనే ఉన్నారు మధ్యులు పాజిక క్షేత్రానికి రావడానికి చాలా సమయం పట్టింది అతి కష్టం మీద జయసింహరాజును ఒర్తించి రావడం జరిగింది ఇష్ణుతీర్థుడైన సోదరుడు భీముడికి అర్జునుడి మీదున్నంత ప్రేమ మధ్వాచార్యులకి తమ్ముడికి పరబ్రహ్మ తత్వాన్ని ఉపదేశించి విష్ణు తీర్థులు అనే నామకరణం చేశారు తర్వాతి కాలంలో విష్ణు తీర్థులు దగ్గర శాస్త్ర శ్రవణం చేస్తూ ఇతర వేళల్లో ఇతరులకు తత్వోపదేశం చేస్తూ మిగిలిన సమయమంతా గురు ప్రవచనాన్ని మననం చేసుకుంటూ ఒక క్షణం కూడా వృధా కాకుండా జీవితాన్ని అర్థవంతం చేసుకున్నారు మధ్వాచార్యుల ఆదేశంతో విష్ణు ఉత్తర దిక్కుకు తీర్థయాత్రకు వెళ్లారు ఆయన స్నానం చేసిన ప్రతి తీర్థం పావనమైంది ఆయా తీర్థాల వల్ల ఆయన పవిత్రులయ్యారు ఆయన చిరకాల వాంఛ తపస్సు ఒకసారి ఎవరికీ చెప్పకుండా హరిశ్చంద్ర పర్వతానికి వెళ్లి అక్కడ తపస్సులో నిమగ్నమయ్యారు తపస్సిద్ధి క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన హరిశ్చంద్ర పర్వతం మీద శీతోష్ణాలను అధిగమించి ఆహారాన్ని కూడా చదివించారు ఆయన నిరాహార వ్రతాన్ని గురించి తెలుసుకున్న శిష్యులు అక్కడికి వచ్చి భక్తితో ఆయన్ను సేవించుకునేవారు వారు గట్టిగా ఒత్తిడి మాత్రం ఐదు రోజులకుసారి పంచగద్య తీసుకునేవారు అలా కొన్ని రోజులే మళ్ళా నిరాహార దీక్ష చేపట్టేవారు బాగా ఎండిన బిల్వ పత్రాలను స్వీకరించేవారు తర్వాత కొంత జలం స్వీకరించేవారు ఆయన తపస్సు ధ్రువుడి తపస్సును తలపిస్తుంది ఎందుకంటే ఆయన తపస్సు చేసుకోవడానికి ఎంచుకున్న ప్రదేశం అత్యంత చల్లగా ఉన్న ఒక శిల క్రమంగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రించే స్థాయికి చేరుకున్నారు భగవంతుని రూపాన్ని నిరంతరం మనసులో నిలుపుకున్న జానంలో మునిగిపోయేవారు ఆయన శిష్యులు అనిరుద్ధ తీర్థులు కూడా గురువుకి తగిన ఆదర్శ శిష్యులు కఠినమైన వ్రత చర్య తప్పణంలో ప్రావీణ్యం ఆయన నిష్ణాతులు ఆయన విశిష్టతలు అతీంద్రియ దర్శనం చేత ఆయన విద్యా సమర్థులను పెంచుకున్నారు ఆయన జీవిత కాలం అంతా పర్వతం మీద గురువులు దగ్గరే ఉంటూ అప్పుడప్పుడు ఉడిపికి మాత్రం వచ్చి వెళుతూ ఉండేవారు కవిశ్రేష్ఠులు విద్ చూడమణులు మహాతపస్వి అనిపించుకున్న బాదరాయణ తీర్థులు విష్ణు తీర్థుల మరొక శిష్యులు మధ్వాచార్యులు ప్రపంచమంతా ఆశ్చర్యపడేటంతటి మహత్కార్యాన్ని చేపట్టారు మధ్వాచార్యులు తమ దూర దృష్టితో కలియుగ ముగింపు నాటి పరిస్థితుల్ని అంచనా వేశారు ముప్పై వేల సంవత్సరాలు గడిచాక కలి ప్రాబల్యం వల్ల సజ్జనుల జీవితం దుర్భరం అవుతుంది సజ్జనుల సంరక్షణ కోసం భగవంతుడి ఆదేశం చేత మహాలక్ష్మి పేసుకుని నదీ తీరంలో బ్రాహ్మణ కులంలో దుర్గాదేవిగా జన్మిస్తుంది ఆమె చేసిన రుద్రతాండవానికి కలి నశిస్తాడు కొన్ని సంవత్సరాల కాలం మళ్ళా జ్ఞానం ప్రకాశిస్తుంది జిజ్ఞాసుల సాధనకి అదొక సదవకాశం అయితే అప్పటికి సర్వమూల గ్రంథాలు లభ్యం కావాలి కదా తామ్ర రూపాల రూపంలో తప్ప ఇంకే రూపంలోనూ గ్రంథాలు మిగిలి ఉండే అవకాశం లేదు గ్రంథాలన్నీ తామ్రపత్రాల మీద రాసి సమర్పిస్తే కలి అంతం తర్వాత మరొకసారి పూర్ణ రూపంలో జ్ఞానసూర్యుడు అవతరిస్తాడు అలా ఆలోచించి సర్వమూల గ్రంథాలని తామ్రపత్రాల రూపంలో రాయించి వాటిని అన్నిటినీ సూర్యద దగ్గర కడితిల మఠంలో భద్రపరిచారు ఈ కడితిల మంగళూరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాణ్యమంగుళూరు అనే ప్రదేశానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రంథాలు ఉంచిన ప్రదేశం గుర్తు కోసం శ్రీ వ్యాస తీర్థ అన్న ఒక చిన్న సురక్షితమైన గొయ్యి నిర్మించబడింది దాని కిందనే రాగి రేకుల మీద రెక్చేన గ్రంథాలు భద్రంగా ఉన్నాయి ఆ గొయ్యి ఎప్పుడూ తేమతో ఉండి రాగి చిరువు వాసన వస్తూ ఉంటుంది ఆ స్థలానికి దగ్గరే ఒక మఠం ఉంది అందులో శ్రీకృష్ణ విగ్రహం కూడా ఉంది అలా భద్రపరిచిన గ్రంథాలను కలియుగా అనంతరం పైకి తీసుకువచ్చి తత్వ ప్రచారం చేసే బాధ్యతను తన తమ్ముడైన విష్ణు తీర్థులు వహిస్తారని మధ్వాచార్యులు నిశ్చయించారు దుర్గాదేవి అవతారం కుట్టిన వెంటనే మరొకసారి జ్ఞాన ప్రసారానికి అవకాశం లభిస్తుంది దాని నిర్వహణ బాధ్యత మీది ఇక్కడ స్థాపించిన సర్వ మూల గ్రంథాలని తీసి భగవత్ తత్వాన్ని ప్రజలకు బోధించాలి అలా యోగులందరికీ ఇహ పర సాధనాలు దారి కనిపిస్తుంది అప్పటి వరకు మీరు కుమార పర్వతం మీదే వసించండి అలా చేసేందుకు శక్తిని ఆరోగ్యాన్ని ఆయుష్ని మీకు భగవంతుని ప్రసాదిస్తాడు అని కూడా మధ్యులు విష్ణుతీర్థుల్ని ఆదేశించారు అలా విష్ణుతీర్థం ముఖ్య ఆవాసం కుమార పర్వతమే అయింది మధ్వాచార్యులు ఒకసారి అదృశ్యులయ్యి ఉత్తర బదిరికి వెళ్లి కొన్ని రోజుల తర్వాత కుమార పర్వతం మీదకి వెళ్లారు సాధన శిఖరంపై విష్ణుతీర్థుల తపస్సు ఇంకా సాగుతూనే ఉంది మధ్వాచార్యుల అనుగ్రహం వల్ల స్వచ్ఛంద మరణం పొందే వరం ఆయనకు లభించింది ఇప్పటికి ఇప్పటికీ విష్ణుతీర్థులు కుమార పర్వతం మీద తక్కువ నిరుతులుగా ఉన్నారని ఆ ప్రాంతంలో ప్రజలు చెబుతుంటారు మార్గశిరసుకుల పౌర్ణమి నాడు ప్రారంభమైన ఆ తపస్సు నేటికీ సాగుతూనే ఉందని పర్వతం మీద ఆ ప్రాంతాన్ని చేరుకోవడం కాలక్రమంలో దుర్గమంగా మారిందని అంటారు